తిరుమల లీలామతం పదిహేడవ అధ్యాయం కృష్ణశర్మ ఒకనాడు చోళరాజు సింహాసనం మీద కూర్చున్న సభ జరుపుతున్నప్పుడు ఆ సభకు కృష్ణశర్మ అనే విప్రుడు వస్తాడు తాను చంద్రపురి నివాసినని తండ్రి కూర్మాచారి అని ఇప్పుడు తండ్రి లేరని తనకు భార్య చాలా పసివాడైన కుమారుడు ఉన్నాడని తాను గంగా స్నానానికి యాత్రకు అనివార్యంగా వెళ్లాల్సిన అవసరం ఉందని కాని కొడుకు రోజుల బాలుడైనందున భార్య కొడుకులను నానా కష్టభరితమైన దీర్ఘయాత్రకు తీసుకువెళ్లే అవకాశం లేదని తాను యాత్ర నుండి తిరిగి వచ్చే వరకు తన భార్యనే కొడుకుని క్షేమంగా చూడవలసిన బాధ్యత రాజుగా నీదేనని తను ఆరు మాసాలలో తిరిగి రాగలనని అంతవరకు వారిని పోషణ చేసి రక్షించమని ప్రార్థిస్తాడు కోరిక వింతగా ఉన్న చక్రవర్తి ధార్మికుడు బ్రాహ్మణ భక్తిగల వాడు కనుక ఆ బ్రాహ్మణుడు కూడా చాలా సాత్వికుడు జ్ఞాని భగవద్భక్తుడుగా కనపడుతున్నాడు గనక కాదనలేకపోయాడు సరేనన్న రాజు రక్షణలో తన కుటుంబాన్ని వదిలి కృష్ణశర్మ గంగా యాత్రకు బయలుదేరి వెళ్లాడు రాజు తన అధికారులను పిలిచి కృష్ణశర్మ భార్య తన ఇళ్ల రక్షణ భారం అప్పగించారు ప్రత్యేకంగా వారికొక గృహం ఏర్పాటు చేయాలని వారికి ఆరు నెలల వరకు కావలసిన తినుబండారాలు సౌకర్యాలు దాస దాసీజనంతో సహా అందివ్వాలని ప్రత్యేకంగా ఆదేశించాడు అంతేగాదు వారి బాగోగులు రోజు తర్వాత వారానికోసారి పది రోజులకు వాకప్ చేసేవాడు ఇలా రెండు మూడు నెలలు గడిచింది అంతా సక్రమంగా జరుగుతుంది కనుక రాజ్యపరి భారంతో ఇంకా వారి గురించి పట్టించుకోవడానికి రాజుకు అవకాశం దొరకలేదు తరువాత వారి విషయమే మర్చిపోయాడు అక్కడ కృష్ణశర్మ గంగా యాత్రతో సరిపెట్టుకోక మరల అవకాశం వస్తుందో రాదోనని ఇతర పుణ్యక్షేత్రాలు కూడా దర్శించుకుని తిరిగి తన రాజ్యానికి వస్తాడు అప్పటికి ఆరు నెలలే కాదు ఇంకా చాలా కాలం గడిచిపోయింది చక్రవర్తిని దర్శించుకుని తన కుటుంబం ఏమైందని ఎక్కడ ఉందని తన భార్య కుమారులను అప్పగించమని అడుగుతాడు రాజు రాన్పడిపోతాడు ఆ విపరుని భార్య కుమారులు ఏమైపోయారున్న భయం మనసులోకి వచ్చింది తను ఆరు నెలలకు కావలసిన సరంజామా ఇవ్వమన్నాడు అయినా తాను అధికారులకు ఆదేశాలిచ్చాడు గనక అంతా సక్రమంగా ఉంటుందన్న నమ్మకంతో భగవంతుని మీద భారం వేసి కృష్ణ శర్మను విశ్రాంతి తీసుకోమని మీ భార్య తనయుడు భగవంతుని దర్శనానికి కొండకు వెళ్లారు రేపు వస్తారు అని అతని బస ఇతర ఏర్పాట్లు వేయిస్తాడు కృష్ణశర్మ విశ్రాంతికి వెళ్లినప్పుడు అధికారులను పిలిపించి విషయం విచారిస్తాడు రాజాజ్ఞ ప్రకారం అధికారులు ఆరు మాసాల వరకు ఆ తల్లి పెళ్లాడి ఆలనా చూసుకున్నారు ఆరు నెలలు పూర్తయిన వెంటనే విషయం పట్టించుకోవడం మానేశారు వెళ్లి చూస్తే కృష్ణశర్మ భార్య తనయుడు ఆ ఇంట్లో చచ్చిపడి ఉన్నారు దేహాలు పూర్తిగా మాంసరహితమే సృష్టించిపోయి ఉన్నాయి రాజుకు ఏమి చేయాలో పాలుపోలేదు విషయం కృష్ణశర్మకు చెప్పకుండా వెంటనే వెంకటాచలానికి స్వామివారిని దర్శించుకోవడానికి బయలుదేరాడు స్వామివారు తప్పక తనను రక్షిస్తాడన్న నమ్మకం రాజై ఉండి తన బాధ్యతగా కృష్ణశర్మ భార్యా బిడ్డలను రక్షించలేని దౌర్భాగ్య స్థితికి తనను తానే నిందించుకుని పశ్చాత్తాపంతో బాధపడుతూ భగవంతుని సన్నిధికి చేరాడు రేపు బ్రాహ్మణునికి ఏం చెప్పాలి తాను చేసిన అపరాధాన్ని మన్నించి తనను రక్షించమని ప్రార్థిస్తాడు రాజు చేసిన పాలాభిషేకాలు ప్రవేశపెట్టిన ఉత్సవాలు చేసిన కైంకర్యం కట్టించిన గుడి ఫలితం ఊరికే పోలేదు వాటి దృష్ట్యా భగవంతుడు రాజుని అనుగ్రహం చేస్తాడు తన సేనాపతి విశ్వక్సేనని పిలిచి అతనిని వేంకటాచలంలోనే అస్థికూట అనే తీర్థం ఉంది వెంటనే ఆ తీర్థానికి వెళ్లి తీర్థం తీసుకుని వెళ్ళి ఆ తల్లి బిడ్డల దేహాలకు అభిషేక ప్రోక్షణ చేయమని ఆజ్ఞాపిస్తాడు ఈ అస్థికూట తీర్థం పురాణాల్లో చెప్పిన వెంకటాచలంపై ఉన్న అరవై కోట్ల తీర్థాలలో ఒకటి విశ్వక్సేనుడు భగవద్జ్ఞ పాటించి అలానే అస్థ్యకోట తీర్థ జలంతో ఆ తల్లి బిడ్డల శుష్కదేహాలకు అభిషేకం చేస్తాడు అవి మామూలు జలాలు కావు ఆ నీటిలో దేహంలో ఉండే తత్వాభిమాని దేవతలందరూ విశేష సన్నిధానంతో ఉంటారు ఆ తత్వాభిమాని దేవతలు భగవంతుని ఆదేశానుసారం ఆ దేహాలలో ప్రవేశం చేసి ప్రేరణ చేసి క్షణంలో ఆరోగ్యంగా ఉండే దేహాలుగా మారుస్తారు తల్లి కొడుకులు చైతన్యులై నిద్రలు ఇచ్చినట్లు చక్రవర్తికి భగవంతుడు చెప్తాడు వారు చనిపోలేదు వారి ప్రాణాలు యమదేవుడు తీసుకువెళ్లలేదు నేనే ఆ తల్లి కొడుకుల ప్రాణాలని నా ఉంచాను వారిద్దరిని విచిత్ర నిద్రలోకి పంపాను దానికి కారణం మీరందరూ కృష్ణ శర్మ నా భక్తుడు అతని భార్య కుమారుడు సాత్వికులు ధార్మికులు వారి రక్షణ చూడవలసిన నీవు కూడా నా భక్తుడు అందుకే ముందు జరగబోయేది తెలుసు వారిని నేనే రక్షించాను భక్త వత్సలుడు భక్తాపరాధ సహిష్ణు కరుణామయుడు శ్రీనివాసుడు ఎంత దయామయుడు తన భార్యా బిడ్డలను చూసిన కృష్ణశర్మ ఆనందంతో రాజుకు ధన్యవాదాలు తెలిపాడు జరిగిన విషయం రాజు ద్వారా తెలుసుకుని పరమాత్మని దర్శనానికి వెంటనే వెళ్లాడు ఆ ధార్మికునికి విగ్రహంగా కాక సచ్చిదానంద చేతన రూపంగా శ్రీనివాసుడు దర్శనమిచ్చి అనుగ్రహించి ఉపదేశం చేశాడని పురాణం చెబుతుంది చేసిన ఉపదేశం కృష్ణశర్మను అక్కడనే ఉద్దేశించి చేసినది కాదు మన ఆచరణ యోజ్ఞం భార్యా బిడ్డలను వదిలి కృష్ణశర్మ గంగా స్నానానికి వెళ్ళాడు అలా వెళ్లటం మంచిదే కానీ ఉత్త కర్మతోనే సాధించగలిగినది లేదు కర్మ అంతఃకరణ సిద్ధికి మాత్రమే శాస్త్రపఠనం తత్వ విచారం ప్రవచనం బ్రాహ్మణునికి ముఖ్యం జ్ఞాన సముపార్జన లేకుండా ఉత్త కర్మతో బ్రాహ్మణుడు సాధించగలిగినది లేదు కానీ జ్ఞానం వల్లే వైరాగ్యం గట్టి కలగాలి ఈ భగవంతుని మహాత్మ్యపూర్వక జ్ఞానం వల్లనే భక్తి వైరాగ్యం వస్తాయి అనే అపరోక్ష జ్ఞానానికి మోక్షానికి దోహం చేస్తాయి ఉపదేశం తర్వాత కృష్ణశర్మకు వరం ఇస్తాడు భగవంతుడు మరు జన్మలో మంచి సాధనా శరీరం వస్తుంది జన్మాంతరంలో వేదశాస్త్ర పాఠప్రవచనం నిర్విరామంగా జరిగే సాత్విక సాధనాదేహంతో తరిస్తావు ఈ సంఘటన తెలుసుకున్న వారికి ఒక సందేహం కలగడానికి అవకాశం ఉంది భగవంతుడు శ్రీనివాసుడు సర్వ సమర్థుడు సర్వశక్తిమంతుడు సర్వేశ్వరుడు కదా కృష్ణశర్మ భార్య కొడుకులను బ్రతికించడానికి అన్ని ఉపాయాలు చేయాలా విశ్వక్షేనుడిని పిలవాలా అస్థికూట జలాలు తెప్పించాలా ఆ దేహాలకు అభిషేకం చేయించాలా తత్వాభిమాన దేవతల ద్వారా ప్రేరేపణ చేయించాలా యమదేవుని దగ్గరకు పంపకుండా వారిద్దరు ప్రాణాలు అతని దగ్గరే దాచి ఉంచాలా వారిని సంకల్ప మాత్రంతో బ్రతికించే శక్తి భగవంతునికి లేదా కాశ్యపుడే తన ఆయుర్వేద మంత్రశక్తితో తక్షకుడు కరిచి బూడిద చేసిన వృక్షాన్ని దానిపై ఉన్న కట్టెల కొట్టేవానితో సహా మరల జీవింపజేశాడే ఆయా మంత్రశక్తి సామర్థ్యాలు ఈ శ్రీనివాసునికి లేవా మరి ఉంటే అలా ఎందుకు చేశాడు భగవంతుడు శ్రీనివాసుడు సకల సమర్థుడు అనంత కళ్యాణ గుణపరిపూర్ణుడు ఘటనాఘటన సమర్థుడే ఎవరు ఏమి చేయగలిగినా అవి ఆయన చేయగలడు ఎవరు చేయలేని చేసే విశేష సామర్థ్యం కలవాడు ఎవరు ఏం చేసినా అది ఆ భగవంతుడు వారికి శక్తితోనే కాశ్యపుడు తక్షకుడు తత్వాభిమాన దేవతలు యమధర్మరాజు అందరూ భగవంతుని అధీనులే ఆయన నుండి పొందిన శక్తితోనే వారు ఏం చేయగలిగిన ఈ సంఘటనలో భగవంతుడు వ్యక్తం చేయదలిచిన విషయాలు వెంకటాచలంపై తీర్థాలకు ఎటువంటి శక్తి ఉందో తెలపటం ఎవ్వరికీ తెలియని అస్థికూట ప్రభావం తెలపటం అలా అన్ని కోట్ల తీర్థాలకు మహిమలున్నాయి అని మనకు చూడటానికి తెలియకపోవచ్చు అవి తెలపటానికి విశ్వక్షరణని తీర్చి ఆ జలాలు తెప్పించి ఆ శరీరాలపై అభిషేకం చేశాడు చోళరాజును వెళ్లి ఆపణ చేసుకోమనవచ్చు ఆర్తితో దగ్గరకు వచ్చిన వారికి చేయగలిగిన పూర్తి సాయం మనమే స్వయంగానూ సేవకుల ద్వారానూ చేసిపెట్టి ఊరట కలిగించాలి అన్న సందేశం ఇస్తున్నాడు మరి తత్వాభిమాన దేవతల విషయం మన దేహంలో దేవతలు దైత్యులు ఉంటారని వారి సాధన వారు చేస్తుంటారని వారి ప్రేరణ ద్వారానే మనం మంచి కర్మలు చేసినా చెడు కర్మలు చేసినా అన్న తత్వం తెలపడానికి అందుకే సంధ్యావందన సమయంలో తప్పకుండా అంగన్యాస కరన్యాసాలతో పాటు తత్వన్యాసం కూడా చేయాల్సిన వ్యక్తి మన దేహంలో ప్రతి అవయవానికి అది చేసే ప్రతి కర్మకు ప్రేరణ చేయడం ఒక అభిమాన దేవత బాధ్యత అన్నది శాస్త్రం ఆ అభిమాన దేవతలు మన పూర్వ కర్మానుసారంగా భగవద్ అధీనులుగా కర్తవ్యాలు చేస్తుంటారు అందుకే మనం చేసే పుణ్య పాపాలలో ఎక్కువ భాగం ఈ తత్వాభిమాన దేవతలకు దైత్యులకు చెందుతుందని కూడా ఈ కథ తెలియజేస్తుంది కంటికి సూర్యుడు మనసుకు శివుడు కాళ్లకు జయంతుడు విచ్్వాస నిశ్వాసాలకు ముఖ్య ప్రాణుడు మహత్తత్వం బ్రహ్మ వాయువులు అవ్యక్తత్వం సరస్వతి భారతి అహంకారతత్వం గరుడ శేష రుద్రుడు తత్వం ఇంద్రుడు కాముడు అంటే మన్మథుడు శ్రోత్రత్వం దిగ్దేవతలు స్వగతత్వం ప్రాణుడు చక్షుతత్వం సూర్యుడు నాసికాతత్వం అశ్విని దేవతలు జిహవతత్వం వరుణుడు వాక్తత్వం అగ్ని పాణ్యతత్వం దక్షుడు పాదతత్వం జయంతుడు పాయతత్వం మిత్ర ఉపస్థతత్వం మన శబ్దతత్వం బృహస్పతి స్పర్శతత్వం అపాన రూపతత్వం ధ్యాన రసతత్వం ఉత్వం గణపతి వాయుతత్వం వాయువు తేజోతత్వం అగ్ని అడతత్వం వరుణ పృథ్వీతత్వం శనీశ్వరుడు ఇలా తత్వాభిమాన దేవతలు దేహానికి కుడి భాగంలో దేవతలు ఎడవ భాగంలో దైత్యులు ఉంటారని శాస్త్రం అందుకే సంధ్యావందనం మొదలుపెట్టే ముందు పాపపురుష విసర్జన చేయాల్సిన విధి ఈ విషయాల్లో ఇంత తత్వం ఉందన్నది సూచన చేయడానికేనేమో ఈ సంఘటన మనం శ్రద్ధాభక్తులతో భగవంతుని కొలవాలే కానీ ఆయన మన బాగోగులు చూడటానికి ఎప్పుడూ సిద్ధమే అన్న సంకేతం ఆయన అన్న మాటలు ముందు జరగబోయేది తెలిసే వారి ప్రాణాలు నా దగ్గరే భద్రపరిచాను అని ఎంతటి కరుణామయుడు కోరకుండానే వరాలిచ్చే కొండలరాయుడు రమ్మన్న చోటికి వచ్చి ఇమ్మన్న వరాలిచ్చే భర్త వరదుడు బ్రహ్మపురాణంలో ఇటువంటి కథే తొండమాన చక్రవర్తి విషయంలో చెప్పబడింది తన బాధ్యతలో ఉంచబడిన బ్రాహ్మణుని భార్య మరణించిందని తెలుసుకున్న తొండమానుడు భగవంతుడే అది తనకు చూపిన గుహ మార్గం ద్వారా తిరుమలకు వచ్చాడని అప్పుడు స్వామివారు శ్రీదేవి భూదేవిలతో క్రీడించుచున్నాడని పరపురుషుని ఆగమనంతో శ్రీదేవి స్వామివారి వక్షస్థలంలోనూ భూదేవి పూలభావిలోనూ దాక్కున్నారని పురాణం అలా వేళ కాని వేళ ఏకాంత సమయంలో ఎందుకు వచ్చావని భగవంతుడు ప్రశ్నిస్తే బ్రాహ్మణుని భార్య మరణించిందని ఏం చేయాలో పాలుబోక పరిగెత్తుకు వచ్చానని చెప్పాడట రెండు సన్నివేశాల్లో సారాంశం ఒక్కటే ఇది కల్పభేదం కావచ్చు